అక్కడ ఎదుర్వేద చదివి తీరేది పెట్టి ఇంకే ఉపరిషత్తులో తోట విన్నాడు ఎకడమిషియన్స్ పెద్ద ఎక్కువ చదవరు అత్త మీద వ్యాఖ్యానం ఉంటారు అత్త మీద విమర్శ సో ఇంకా అత్త చూస్తారు అట్ట మీద పేరు కవి పేరు ఇదే అవి దాని మీద వర్క్అౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు సో యజుర్వేదంలో తల్లి ఫస్ట్ తండ్రి నెక్స్ట్ ఆ ప్రయారిటీ తల్లికి ఎక్కువ ఇచ్చినట్టుగా స్పష్టంగా కనపడుతోంది కాబట్టి ఆ సొసైటీ మ్యాట్రి సొసైటీ అది అలా ఒక్కర్లేదు మ్యాట్రిఆర్కల్ సొసైటీలో కూడా తల్లికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వచ్చు తర్వాత ష్యూటీ అది స్వతంత్రమైన విజ్ఞానం ఆ విజ్ఞానంలో అన్ని రకాలు మనకు కనపడతాయి కాబట్టి అలాగంటే కన్ఫ్యూషన్ ఏం అక్కర్లేదు బట్ స్టిల్ ఇన్ ఇన్ ఎ వే దంపార్టెన్స్ గివెన్ టు ది మదర్ హ్యాస్ టు బి నోటీస్ సో ఇక్కడే కాదు తర్వాత రాబోయే చోట కూడా ఇటువంటి సందర్భాలు అనేక వస్తాయి సో మాత పూర్వరూపం పిత ఉత్తర రూపం కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తల్లి తండ్రి ఆ వ్యవస్థ ఉంది కదా దాన్ని ఆధారంగా చేసుకుని కొంత ఉపాసన కింద పెట్టుకోవచ్చు సో ఓం నమ శివా నమశివా దాంతో పూర్వ రూపము తల్లి ఉత్తర రూపము సో ఇంకా తల్లి తండ్రి అన్నప్పుడు సంధి సంధానం సంధి ఏమిటి ప్రజా సంధి లేదు సంతానం ఏదైతే కలదో అదే సంధి తర్వాత ప్రజ నమగు సంధానం సో సంతానమును వ్యాపించి ఉండే సంధానం ఏమిటి ప్రజానం ప్రజాన నమ్మంటే కలిసి కాపురం చేస్తారు సో ఇద్దరు కలిసి జీవిస్తారు ఆఫీస్కి బట్ట వెళ్ళిన హార్ట్ ఆఫ్ హాట్స్ విత్ ఎలాగంటే ఇప్పుడు ఈ బొమ్మ ఉంటుంది ఈ బొమ్మకి టాడు కట్టి దారం కట్టే ఆడిస్తూ ఉంటుంది ఒకప్పుడు దారం పొట్టిగా ఉంటుంది ఒకప్పుడు దారం పొడుగుతోంది బట్ అదర్వైజ్ ది కనెక్షన్ వేస్తే ఆ విధంగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇద్దరికి మధ్య దారం కొంచెం మళ్ళీ ఇంటికి వచ్చేస్తే దాన్ని స్థాన That kind of thing it is, so that mental bond is always there. It is never aware, it is never broken. It, is, it continues to be there. The medical representative owner, although he may be staying only for a week, in a month, but still he is with the family, he is a family man. All the month, they will care, one week a family man, and I'll go for it. He is a family man for all the 30 days, right? So, So, this this connection, connection that that mental of of living together as wife and and husband, is is called <coughs> that is is this samsam, It, every of life, and of it the children also. సోస్ ప్రజననం సంతానం చూడండి ఆ సీక్వెన్స్ కూడా మొట్టమొదటి ఉపాసన మొత్తం బ్రహ్మాండాన్ని అంతా కవర్ చేసిన ఉపాసన బ్రహ్మాండం అంతా కలిగి మూడు లోకాలు రెండవ ఉపాసన లిటిల్ రెడ్ యూస్ కొంచెం మన దగ్గరికి వచ్చింది ఏ రకంగానూ మొత్తం బ్రహ్మాండం అంతా సరే ఆ బ్రహ్మాండంలో ఉండే జ్యోతిష్లని ఏ యూనివర్స్ సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ ఈ అండ్ సో ఇంపార్టెంట్ ఆ తర్వాత మూడవ ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ఆచార్యుడు శిష్యుడు very much is uh, is related to the Nalga vajaric, uh, family. So, వెరీ మచ్ నాలెడ్ నాలుగో in a different నుంచి uh, you can start with the ఫిజికల్ body and end up with the ది బ్రహ్మాండ అటువంటివి కూడా ఉన్నాయి ఇక్కడ అలాంటిది లేదు అలాంటి ఉపాసనలు కూడా వస్తూ ఉంటాయి సో ఆ ఆ విధంగా వేదంలో ఆ సమష్టికి దృష్టికి సంబంధాన్ని ఇప్పుడు కలుపుతూ ఉంటాం మీరు చూడండి సంసారము జ్ఞానము అని అజ్ఞానము జ్ఞానము కదా అజ్ఞానం అంటే మోక్షం రైట్ సో అజ్ఞానము అంటే సంసారము అంటే ఏంటి జ్ఞానము అంటే మోక్షము అంటే ఆనందం That, these are two levels, right? The levels right? ki, ఈ రెండు లెవెల్స్ కి ఇంకో రెండు ఇంకొక పదాలని జప చేసే అది ఎలాగంటే ఇండివిజువల్ అంటే అజ్ఞానం అంటే సంసారం అంటే సమష్టి యూనివర్స్ అంటే జ్ఞానము అనగా మోక్షము అనగా సో వ్యక్తి individual, The more, he the more he suffers the more he isolates the more he suffers yendiwalla saptavalli evaru bada isolate ay phone panpan pan upar bodu voting tonte yendiwalla suffering tho adu how you can say that and ala kadu matlab like that. while isolating himself from the world she you know, is going against this group సఫరింగ్లో ఎక్కడ సంగ్ అంటే దుఃఖం అండి ఎక్కడ దుఃఖం ఉన్నా అది సత్యం వల్ల దుఃఖం కలగదు అది అజ్ఞానం వల్ల అదే ఫాల్స్ ఉండే డెత్ వల్ల దుఃఖిస్తారు కదా అంటే When i not understood anything about death death is false there is nothing like death but death plants maro ko bharo so wherever there is a suffering it is connected to false wherever there is false suffering is very easy to understand i get it nahi so you take yourself to be separate that is false from the immense suffering is the fundamental అది ఎంత వేదిక విషం అంతా కూడా ఈ అజ్ఞానాన్ని న్యూట్రలైజ్ చేసి మనిషిని జ్ఞానంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో కాబట్టి వారి వెల్లివాడ నువెప్పుడైతే దేహంతో నిన్ను నీవు ఆధాత్మ్యాన్ని చేసుకుని సమేకం అయిపోయి నేను వేరుగా ఉన్నాను అని భా అని భావించి అలా భావించితే సరఫరని భావించడంతో ఆగదది అది జీవితాంతని కూడా ఒక తీరులో నడిపించేస్తుంది ఆ భావనని బట్టి ఉంటుందండి నేను వేరుగా ఆయన సెపరేట్ అనే ఐడియా ఉంటాడు వాడు జీవితాల తీర్చిదిద్దేస్తుంది ఐడియా అంచేతనే ఐడియా ఎప్పుడైతే ఫాల్స్ ఫుడ్ అయిపోయిందో దాని వల్ల నిర్మాణమైనటువంటి జీవితం అంతా కూడా దోష భూయిష్టం అయిపోయి దుఃఖ హేతు కాబట్టి నేను వాళ్ళని అడిగాను ఏమిటి నేను ఫాల్స్ అంటూ ఉండేవాడి ఫాల్స్ ఫేక్ అని నేను అనుకున్నా ఏదో పదవా నేనో పదవి వాడారు ఆయన వాడాలని అనుకున్నాను సొసైటీ మీరు అంటే ఇంకా కొంచెం వాడు ఆలోచిస్తూ అంటే ఎందుకంటే అండ్ దే వాన్ స్పాయిల్ చేసే ఎలక్షన్ ప్రాసెస్ ఇలాంటివి తర్వాత స్పాయిల్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు దాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా స్పాయిల్ చేస్తారు సో భూము ఎత్తి ఇక్కడి నుంచి అక్కడ పోసి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా ఎత్తికొస్తారు వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఉన్న భూములు వాళ్ళు గత ఆరు మాసాల నుంచి ఇక్కడి నుంచి ఎత్తి అక్కడ పోస్తున్నారు నేను అడిగాను ఇంకా ఎంతకాలం చేస్తాను మీరు అనేది ఇంకా యాడాప్ చేస్తామన్నారు ఎందుకంటే ఎంత టైం ఉంది కానీ మా భారతదేశంలో ఎవరికైనా కాంట్రాక్టర్లు తీసుకుంటూ వాటిని తీసుకువాలి వారు మీరు బిల్డింగ్ పెట్టుకోవచ్చు అంటే అలా కాదు అది తీయాలి తీసి దాన్ని అలాగే అంత పర్పాలి ఆ డెబ్రీన్ అంతూడిదనంతి దాంట్లో ఏమైనా సాలిడ్ పదార్థాలు ఉన్నట్లయితే వాటిని పిటప్ చేయాలి సో దాన్ని ఒక కన్వేయర్ బెల్ట్ ఒకటి క్రియేట్ చేశారు అక్కడ బెల్ట్ మీద అలా స్లోగా వెళ్తూ ఉంటుంది నలుగురు ఐదు రోజులు నిలబడి అలా చూస్తూ ఉంటారు క్లోజ్ వేసుకుని దాంట్లో కొంచెం పెద్ద కనబడితే పికప్ చేసి పక్కన పెడతారు వీటిని ఇలా పక్కన పెట్టింది ఇంకొకరు బెల్ట్ మీద పెడతారు అవి వెళ్తూ ఉంటే వాటిని పరిశీలించి కూడా ఇంకొకటి దాంట్లో ఎఫ్ఐఐ ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉంటారు ఎంతో ప్రాసెస్డ్ అంటే వెళ్ళిపోయి ఇది ఏమిటంటే ఇండియాలో ఇందుకు బాబడితే తీసుకెళ్లే లారీలో వచ్చేసి పక్కన బాధిస్తారండి వాళ్ళ రోజుల్లో పూర్తయి పోయి తెలిసింది మీరేమిటి ఇంతసేపు చేస్తున్నారంటే అదంతా సిస్టమేటిక్గా చేయాలి ఈ భూము అంతా తీసుకెళ్ళి అక్కడ పారదర్శి పని సిస్టమేటిక్గా చేయాలి ఇప్పటికి వన్ థ్రైడే చేశారు ఆరు మాసాల్లో ఇంకా టూ థర్డ్స్ చేయడం తర్వాత కాబట్టి ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి కాబట్టి వారి దగ్గరికి ఫేక్ అనే పొదం వాడితే అందుకోసం ఈ వ్యక్తిత్వాన్ని సమష్టితో కలిపే ప్రవర్తనమే మీకు ఇది మీరు కుటుంబ లెవెల్లో మీరు అప్లై చేయండి ఫ్యామిలీ లెవెల్లో బికమ్స్ స్వర్గ సిం అయిపోయింది ఎందుకంటే కుటుంబంలో వ్యక్తిత్వము పైకి లేచినప్పుడే ఘర్షణ స్థానం సేవాభావంతో వ్యక్తిత్వాన్ని అడచి అడచిపెట్టడం ఫే కదా దాన్ని బయట తీసుకురావాల్సిన అవసరం లేదు సో ఆ వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ఆ వ్యక్తిత్వం స్థానంలో ఇండివిజ్యువాలిటీ స్థానంలో ప్రేమ వస్తుంది ఆ జాగా ఖాళీ అయితే ఆ జాగాలోకి ప్రేమ వచ్చి నిండిపోతుంది ప్రేమానురాగం ప్రేమానురాగాన్ని తీసుకొచ్చి పెట్టేస్తే అది మీరు తీసుకురాకం అది మీ హృదయంలో ఉన్నాయి వాటిని వ్యక్తిత్వం కట్టు పెడుతుంది వ్యక్తిత్వం అంటే స్వార్థం ఉండేది అది కట్టు పెడుతుంది దాని యొక్క స్వార్థాన్ని పక్కకి జరిపేస్తే ప్రేమానురాగా ఇబ్బంది పోతే వస్తూ ఉంటాయి అటువంటి ప్రేమానురాగములతో ఉన్న సమాన కుటుంబము అది ఆనంద సీమ స్వర్గసీమీ మన ఫ్యామిలీస్లో ఈ తల్లు ఉంటారు వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయడం అన్నది అసలు లేనేలేదు నేను లైఫ్ టైం దేమో వాళ్ళ ఇండియా దాకా సేవ చేసుకునే ఉంటారు మనం కనుక నువ్వు వద్ద కూరబావలేదు ఇది బాగలేదు అది పోవలేదు కంప్లైంట్ చేస్తే అప్పాలకు ఎందుకమ్మ అప్పాలకు అయ్యో కూరబావలేదా నా నా నా నా నా నా నా నాకు ఎంత పొరపాటు చేశాను ఇది చెయ్యాలి ఎంత చెడ్డదో ఎక్కువ ఎక్కువ వేసేసాను పిల్లలకి చేశాను అని అపాల సెటిక్ అయిపోయి అంతేగా నేను చేసింది చేసాను ఇష్టమైతే అయితే హోటల్ పోనీ అన్నాడు అంటారు కదా అపాలకైతే నో వాట్ ఈస్ దే రైట్ అసలు ఐడియా రాదు వాళ్ళకి డ్యూటీ కానీ రైట్ అన్నది ఎందుకంటే రైట్ అంటే ఇండివిజువాలిటీ డ్యూటీ అంటే పో ఇండివిజువాలిటీ ఉండదు డ్యూటీలో ప్రేమానురాగాలే ఉంటాయి రైట్లో స్వార్థం పట్టిస్తే ఉంటాయి కాబట్టి వ్యక్తిత్వాన్ని పైకి తీసుకురావ్యాండ్ వ్యక్తిత్వాన్ని ఎక్స్పాండ్ చేయడం అంటే ఇండివిజువాలిటీ అర్థం చేసుకోవడం సో ఇది ఉపాసన యొక్క స్వరూపం ఉపాసన యొక్క తాత్పర్యం అందుకోసం ఉపాసన కొంతమంది ఏం చేస్తున్నారో తెలుస్తున్నా ఉపాసనని వ్యక్తిత్వాన్ని బలపరచడానికి వాడుతున్నారు ఎంత దోషంగా తెలుస్తున్నాడు అంటే అసలు శాస్త్రం యొక్క శాస్త్ర తాత్పర్య విధానం శాస్త్రం ఉండబట్టి వేస్తే అవరు కానీ తాత్పర్యాన్ని పట్టుకునేటువంటి సహృదయత ఉండాలి ప్రేమ హృదయం పవిత్రంగా ఉండాలి అయితే శాస్త్రతాత్పర్యం మీద దొరకలేదు శాస్త్రతాత్పర్యాన్ని తేలికాదు తాత్పర్యాలు ఉన్నాయి ట్రాన్స్లేషన్స్ అంతా దొరకలేదు సో హృదయము ప్రేమ పూర్ణము పవిత్రము అతి స్వచ్ఛము శుద్ధంగా ఉన్నప్పుడు గురువు యొక్క కృప ఆ ఈశ్వర కృప ఆత్మకృప ఇవన్నీ తోడైతే ఇవన్నీ విలు కాబట్టి సో ఆ శాస్త్రతాత్పర్యాన్ని సంపాదించిన సంపాదించిన వాడికి ఆ ఉపాసన యొక్క స్వరూపం తెలుస్తుంది శాస్త్రతాత్పర్యం తెలియలేదు గురు కృప లేదనుకోండి ఏదో ఉపాసనని పేరు పెట్టి నేను ఇంత ఉపాసన చేశాను అంత ఉపాసన చేశానని జనాన్ని తరపు లక్ష్యం గెట్ మచ్ సినిమాటర్ ప్రయోజనం ఉంటుంది బట్ నాట్ మచ్ upasana ఉపాసన ఉపాసన కానీ ధర్మం కానీ వ్యక్తివాన్ని బలపరిచింది అయితే యువం తీసుకొచ్చి శ్రీకృష్ణుడు చాలా వ్యక్తితో ఖండిస్తాడు మేము ఇంత ధర్మం చేసాం ఒక దంభ ధర్మం చేసాము అంటే అది ఎప్పుడైతే అలా అన్నాడో మరుక్షణము దాన్ని దంభంలో వారాసలు ఎందుకంటే వ్యక్తిత్వాన్ని బలం చేసేస్తున్నాడు ధర్మం పెరుగుతుంది ఎప్పుడు ఇష్టనాటే వర్చు దంభ గొప్ప ఉపాసకులము అంటే దాని దంభ ఇటు we be speaking to yet it is not an option because avasana mariya kalikupanni pench poshinchindi therefore you are not the person whom you should to be coming to the point so finally yes samashti ekire modalavettu yeshti dakka isku ravatana tatparya emante you yeshti samashtikanta bhinnanga ledhu ani cheppadam vastha no man is an island అట్లా అధ్యాత్మం దేహానికి సంబంధించిన ఉపాసన దేహం అంటే మొత్తం ఇంకా అక్కడ నుంచి అధికారుల దగ్గర నుంచి తలదాకా కాదు ఉచ్చారణకి సంబంధించి ఇక్కడ ఇదంతా సన్నిహిత పదండి సహిత అంటే సో తను అంటే దవడ హనుమాన్ హనుమానులనే పేరు ఆంజనేయ స్వామి హనుమానం ఎందుకంటారంటే విశిష్టమైన హనువు గలవాడు హనువులు అందరికీ ఉన్నాయి హనువులు లేని వాడేవాడు కానీ ఆయన హనువు హనువు అంటే దవడ పై దవడా కింద దవడా రెండు ఉన్నాయి కదండీ ఈ హనువు ఒక హనువు చాలా విశిష్టంగా ఉంటుంది అంటే వంకర పోయి ఉంటుంది దవడ అందరికీ ఉన్నట్టుగా ఉండదు కొంచెం ఎందుకని దెబ్బ తగిరి ఆయన పైకి కింద పడ్డాడు ఆ పడ్డలో వెళ్ళి ఒక కొండ కొమ్ము మీద పట్టండి ఆ పడ్డంలో హీ ల్యాండ్ ఇక్కడ ల్యాండ్ అయ్యాడు దాంతో వన్ ఆఫ్ ది జాస్ బ్రోకే అప్పుడు దాన్ని వెంటనే వైరింగ్ ఏదో చేసి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే ఇది నార్మల్ జా బట్ అలా అవలేదు సోజ్ ఆ జా రాంగ్ డైరెక్షన్ లో అది హీల్ అయిపోయింది దాంతో ఆయన జాకెట్ జా ఉంది అందుకోసం ఆయనకి హనుమాన్ ఇప్పుడు ముక్కు ఒక్కరిగా ఉంది అనుకోలేదు అందరికీ ఉంటుంది ముక్కు కానీ ఒక్కరిగా ఉన్న ముక్కు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది కాబట్టి వారికి ముక్కు మనిషి అని ముక్కు మనిషి అంటే ముక్కు అందరికీ ఉన్న వంకర ముక్కు వాడు అని అర్థం అంటే మీరు వేరే అనక్కర్లేదు హనుమాన్ అంటే అర్థం హనువు కలవాడు అంటే విలక్షణమైన లేకపోతే ఉద్ధూరమైన హనువు ఈ హనువు నుంచి ఇక్కడి నుండి అక్కడికి పట్టిన ఈ హను ఉపాసనకి ఆలంబన అధరాహను ఉత్తరాహను రెండు కదులుతో ఉంటాయి కదా జాస్ ఇది అధరాహను ఇది ఉత్తరాహను పది అధరాహను పూర్వరూపం పౌర్ణమ శివాయనప్పుడు మొత్తం భావనంతా ఈ ముఖానికి అప్లై చేసేసి ఇదిగో ఇది నమ ఇది శివాయ అంటున్నారు చూ ఆ మధ్యన అధరాహం ఉత్తరాహం ఈ శబ్దము కుడుతుంది శబ్దం పుట్టడానికి గ్యాప్ ఉండాలి కదా ఆ గ్యాప్ లో కుడుతుంది ఇక్కడ పుట్టకపోవచ్చు ఇక్కడ పుట్ట ఈ హను అక్కడ దాకా కాబట్టి మధ్య భాగం అంతా కూడా సంధి ప్రవచనము ప్రవచన జ్యూటిఫుల్ కనెక్టింగ్ థింగ్ సో ఆ సంధి భాగాన్ని మధ్య గ్యాప్ అంతా కూడా వ్యాపించి ఉన్నారు కనెక్ట్ చేస్తూ వ్యాపించి ఉంది కాబట్టి గిప్ సార్ ఎందుకంటే జిప్పతో మాట్లాడలేరు కదా జిప్పలైతే లేకపోతే మాట్లాడలేరు సపోజ్ మీరు జిప్పని ఇలా మరత వేసి వెనక్కి పెట్టి కూర్చున్నారు అనుకోలేదు సో జిఫ్పాటెంట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎనీ సౌండ్ సో జిఫ్ట్ అధ్యాత్మ ఆత్మ అంటే దేహం అందుకోసం దీనికి ఈ ఉపాసనకి దేహానికి సంబంధించి దేహమునందు ఉన్నటువంటి భాగాలతో కూడిన ఉపాసన కనుక అధ్యాత్మం అంటే ఆత్మ అంటే దేహం దేహావయవములకు సంబంధించిన ఉపాసన ఓకే తర్వాత కొంతలో ఉన్నాము మా <Santhicata> మహాంపి <Santhicata> <Santhicata> <Santhicata> అనువాదం భాష అంటే ఈ విధముగా చెప్పబడిన హిమాహ ఈ ఉపాసనలు ఈ ఐదు ఉపాసనలు ఐదు ఉపాసనలు మీరు మహా సంహిత పేరు ఆ పేరు ఎందుకు వచ్చిందో మనం చూసాము ఏంటి ఈ మాహ అనే అంటే ఉపసంహారం చేయకూడదు ఇది ఇమాహ ఇదిగోనండి ఈ ఐదు ఉపాసనలు అనే మాట ఉంటారండి ఐదు చెప్పేసిన తర్వాత చివర్ అంటారు శంకర్ అని అర్థం దానికి ఈ విధంగా పైన చెప్పబడినటువంటి ఈ ఉపాసనలన్నీ కూడా ఉప ప్రదర్శ్యే ఉపసంహే ఉపసంహారం చేయబడుతున్నాయి ఉపసంహారం చేసేప్పుడు ఇతి అనే పదాన్ని లేకపోతే అనే రెండు పదాలని కూడా వాడుతాయి అంటే అయింది అనమాట అక్కడ పాఠం అయింది సో ఇది మహా అంటే ఉపప్రదర్శి అంటే భాష చేసారు ఉప ప్రదర్శించారు ఉపసంహారం చేయబడుతున్నది మహా సంహిత అనే పదానికి ఆయన వ్యాఖ్యానం చేయటం లేదు ఎందుకంటే ఇంతకు ముందు వ్యాఖ్యానం చేశారు అది గొప్పవి సంహితా విషయంలో ఉపాసనలు మహానికి దానికి సంబంధించిన ఉపాసనలు ఇవన్నీ ఇది కూడా చాలా గొప్పదండి వాక్ష దేహానికి సంబంధించింది అయినా ఏదో మోకాలు అధికారులు ఉపాసన కాదుగా వాగ్రూపమైన ఉపాసన వాక్శక్తి వాక్శక్తి అంటే పరమేశ్వరు శక్తి ఇక్కడ అలా ప్రకటన అవుతుంది సో అవజనని వాజ్గా శంకర లో సో ఆ దేవి రూపం దేవి శక్తి ఆ శక్తే ఇక్కడ వాగ్ రూపంగా వచ్చింది సో ఆ శక్తితోటి ఆ మనం ప్రార్థన సో మన సొంతం అనేది సో ఆ అది కూడా ఆత్మవిషయకమైనప్పటికీ కూడా ఆ సమష్టితోటి కనక్షన్ ఇచ్చేటువంటి గొప్ప ఉపాసన అసలు ఇది మా మహాసంహిత తర్వాత వాక్యం స్పష్టంగా ఉంది యహ ఏం ఏదా మహాసంహిత వ్యాఖ్యాతా వేద యహ వేద ఎవడైతే ఉపాసన చేస్తారో వేద అంటే ఉపాసన చేస్తాడు వేదశబ్దానికి ఉపాసన జ్ఞానము మంగనా ప్రకరణం అయితే జ్ఞాన ప్రకరణం అయితే తెలుసుకుంది యహ వేద ఎవడైతే ఉపాసన చేస్తాడో వేటిని ఉపాసన చేస్తాడో ఇంక వేటిని ఏం వ్యాఖ్యాత ఏతాహ మహా సంహిత ఈ విధముగా పైన వివరింపబడిన మహా సంహితలు మహా సంహితలు గొప్ప గొప్ప సంహితా విషయ సములైన ఉపాసన ఉన్నాయ్ వీటిని ఎవడైతే చేస్తాడో అడిగి భాషింహిత సంస్థంతో యహ అలాగే ఎందుకని వాళ్ళంటే మీకు అందరికీ కూడా దాని మీద అధికారం ఉన్నది మీరందరూ చాలా యోగ్యులేనని చెప్పి చెప్పడం ఎందుకంటే వేదాంత పాఠంలో వచ్చి తీసుకున్నదంటే మరి ఎంత భాగ్య సంపన్నుడు అశ్వా ఇంపార్టెంట్ సో అందుకోసం అలా ఎంకరేజ్ చేయడం కోసం చెప్పేవారు అలాగే ఎస్ అంటే ఈ వినము ఎలా మహాసంహిత ఉప ఉపాసనలు సంహితావిషేకమైన ఉపాసనలు వ్యాఖ్యా వ్యాఖ్యానం చేయబడిన వాటిని వేద ఉపా ఉపాసన చేస్తున్నారు వేద అంటే ఉపాసే ఉపాసనండి వేద అంటే జానాతి తెలుసుకుంటున్నారు అర్థం చెప్పొచ్చు కదా అంటే చెప్పొచ్చు కానీ ఇది వేదాయి ఉపాసన వస్తే ఇక్కడ ఉపాసనమే అదనార్థం ఎందుకని విజ్ఞాన అధికారా విజ్ఞానం అంటే ఉపాసన ఉందో విజ్ఞానం అంటే మళ్ళీ విజయవాడ ఈ విజ్ఞాన సిద్ధం అనేక సందర్భాల్లో అర్థం జ్ఞాన విజ్ఞానాన్ని ఇలా రకరకాల ఆ మాటలన్నీ వేరు ఎట్ దిస్ పాయింట్ విజ్ఞాన మీన్స్ ఉపాసన అంటే ప్రకారము పవర్ ఉంటుంది అధికారణము అంటే బ్రహ్మ సూత్రాల్లో అధికరణము అంటే కోర్టు అని అస్తారు కోర్టు కోర్టులో జడ్జి ఉంటాడు పక్షి ప్రతిపక్షి అని సో ఇది కోర్టు పక్షి అంటే పూర్వపక్షి ప్రతిపక్ష అంటే ఉత్తర పక్షి ఈ రెండు పక్షివాదాలని ప్రతిపక్షవాదాలని ఉత్తరపక్షివాదాలని పూర్వపక్షవాదాలని ఉత్తరపక్షివాదాలని విని సిద్ధాంతాన్ని నిరూపిస్తారు భాష్య కాదు ఆయన జడ్జి సో అండ్ ఆ రకంగా నడుస్తుంది బైనరీ అర్జున మొత్తం చర్చ కూడా బైనరీ సిస్టంలో నడుస్తుంది అందుకోసం దానికి ఆ బ్రహ్మ సూత్రాల్లో ఉండే సూత్ర ఆ సెక్షన్స్కి అధికరణము అధికరణ న్యాయము సో అలాగే కోర్టు సిస్టంలో దాన్ని ఉపయోగించి చెప్తా అసిస్టెంట్ వేద ఆ పదం అలాగంటే సెన్స్ లో ఉంది ఇప్పటికి కూడా అధికరణము అంటే న్యాయస్థానము అధికారము అంటే పవలను అర్థం ఒకటి అంటే ప్రకరణ కాంటె సో విజ్ఞానాధికార అంటే ఉపాసనా ప్రకరణము అభిపవలన ఉపాసనకు సంబంధించి స్పష్టంగా తెలుసుకోవాలి అంతేకాకుండా వేదంలో కూడా ఈ ప్రకరణంలోనే శుభకి స్వయంగా ఉపాసన అనే పదాన్ని వాడి ఇది ప్రాచీనలో ఉందండి మనం రాత్రం అది ఇంకొక నాలుగు మాటలు ముందుకు వెళ్తే అక్కడే ఉంది మాట ఇది ప్రాచీన యోగ్యోపాన యోగ్యుడనే మహర్షి పేరు ఈ విధంగా ఉపాసన చెయ్యి అనే ఉపాసనా పదాన్ని స్పష్టంగా చెప్పింది కాబట్టి వేద శబ్దానికి ఇక్కడ ఉపాసన బాగా ఉంది అయితే ఉపాసన అంటే అది సంపన్న అవకాశం వచ్చింది కదా కాబట్టి వ్యాఖ్యానం లేదు ఇక్కడ వ్యాఖ్యానం చెప్పారు ఇంకా ఉపయోగం కూడా చెప్పారు తెలుసుకోవడం కూడా మంచిదని అర్థాలు సిక్తం కాదు ఒక్కొక్క విధంగా డిఫైన్ చేస్తారు తాత్పర్యంతో ఉంటే వస్తుంది యుపాసనం అన్నది శాస్త్రోక్త ఆలంబన విషయంగా ఉంటుంది యుగాసనంలో ఆలంబనము అధ్యారోపము రెండు ఉంటాయని మనం ఇంతవరకు స్పష్టంగా కాబట్టి ఆలంబనము ఉండి దాని మీద ఆరోపించేందుకు సాధారణంగా ఈశ్వరుని ఆరోపిస్తూ ఉంటారు భావన చేస్తూ సో ఆలంబనం ఏదైనా చేసుకోవచ్చు కదా అంటే అలా ఉండడం మంచిది కాదు శాస్త్రము చేత చె చెప్పబడిన ఆలంబనమే బాగు మంత్రము అంటే మనస్సుకి నిలకడ తీసుకురావడం కోసమే కదా మనస్సు ఇంకోటి చెదిలిపోతున్నప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ మంత్రం మీద నిలబెడుతుందా దట్ ఈ ధ్యానం కొంతమంది ఏమంటున్నారంటే మీనింగ్లెస్ మంత్ర అని ఉన్నా అంటే శాస్త్రంలో ఇవ్వ కొన్ని మంత్రాలు చెప్పారు పూర్ణమ శివాయ ఇలాంటి మంత్రాలు మేము ఆ మంత్రాలకి సెక్యులరిజం ఇది మాకు ఆ మంత్రాలు ఉంటుంది ఒక టెక్నిక్ మా టెక్నిసి బట్ ఆ మంత్రమే మేము తీసుకోం సెక్యులరిజం కదా ఇప్పుడు రామశబ్దంలో శబ్దమీల్లో రామశబ్దం చెప్తాం కానీ ఇప్పుడు సంస్కృతం జరిగివాళ్ళు రామశబ్దం చూడడం ఎందుకంటే రామాను అంటే ఎవరికైనా కోపం కోపాలు వచ్చేస్తున్నాయి అందరికీ రామారమంత్రం ఉండడం రామసేవక్ అంటే ఈ కమ్యూనల్ ఫెలా ఉండదు ఇది దేశంలో ఉంది రామసేవకులంటే దేశంలో ఉంది సమాజంలో వచ్చి దేశ ఈ రకమైన యాటిట్యూడ్ తగ్గుతోంది అనుకోండి యాటిట్యూడ్ తగ్గడం అంటే ఇదివరకు ఆ యాటిట్యూడ్ అలా నడిచిపోతూ ఉండేది ఇప్పుడు అలా ఎందుకు బై బై నాట్ అని అడిగేవాళ్ళు కొంతమంది లేకొచ్చారు ఎనీవే సో ఆ రామా అనే పదం అలాగే ఆ సమానం రామ అంటూ ఉంటే సమాజంలో ప్రణావం పడి చేత రామారామా అంటుంటే అది టెన్షన్స్ పెరిగిపోతాయి రామారామా అంటూ దాన్ని జపం చేస్తాం సో ఉన్నమశివగా అస్తమానం మనస్సు ఉన్నమశివే పెట్టకూడదు కథ కథిష్ట అలాంటి పదార్థి పెట్టుకోవచ్చు దాని మీద మనసును పెట్టచ్చు మీనింగ్లెస్ అంట అలా ఉండకూడదు ఉపాసన అనిపించకూడదు తర్వాత ఉపాసనలో కూడా నా వ్యక్తిగతమైన ఏంటంటే కొన్ని పవర్ఫుల్ సెంటెన్సెస్ ఉన్నాయి వాటికే మంత్రాల పవర్ఫుల్ సెంటెన్సెస్ ఎంచేతన పవర్ అంటే వాటికి అవి కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి అలా వస్తున్నాయి పరంపరగా కంగాణదిగా కంగాణి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చింది అన్నట్టుగా ఈ కాల ప్రవాహంలో వశిష్ఠుడు మొదలైన మహర్షులందరి చేత అనుష్ఠింపబడి వాళ్ళకి ఎన్నో పవర్ఫుల్ అలా తరతరాలుగా నా తాత తండ్రి అలా వస్తున్న పవర్ఫుల్ మంత్రా అవి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మేక్ యూస్ అబ్జెక్ట్ అప్పుడు ఉపాసన శాస్త్రీయంగా ఉంటుంది అలాగే రూపం దగ్గర కూడా రాముడు కృష్ణుడు అలాగే శాస్త్రీయమైన ఒక వ్యవస్థితమైన రూపాన్ని మనం చేసుకుంటే ఆ రూపాన్ని తీసుకునే ధ్యానం చేస్తే బాగుంటుంది కానీ కొత్త కొత్త కొత్త రూపాలు తొందర రూపాలని ఎప్పటికప్పుడు నెల కోసం కొత్త రూపంలో అయితే పదేళ్ళతో హెకేళకు కొత్త రూపంలో తీసుకొస్తూ ఉండటం దాన్ని ఆధారంగా చేసుకుని ఎవరో ఉపాసన చేసుకుంటుంది ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ స్ ఆర్ ఇన్వాల్వ్ దెన్ మేబి ఓకే బట్ ప్రిఫరబ్లీ కొంచెం ట్రెడిషనల్ పీపుల్ ఏమని చెప్తారంటే ఉపాసన ఎప్పుడు శాస్త్రోక్త ఆలంబన విషయంగా ఉంటాను శాస్త్రం చేత నిర్దేశింపబడిన ఆలంబనాన్ని మీరు ఉపాసన చేస్తే బాగుంటుంది అంతేగాని ఇదైనా రాయే అదేనా రాయే అని చెప్పేసి రాయికి ఏదో నక్క బొమ్మ చేసి ఉపాసన చేస్తే ఒక్క బొమ్మ నా సో శాస్త్రీయమైన గణేష్ మహారాజ్ సో ఆ విధమైన శాస్త్రీయమైన ఉపాసన చేస్తే బాగుంటుంది అతనే శంకరాచార్య విగ్రహం పెట్టి అభిషేకాలు పూజలో గురి చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఉందా సిస్టమ్ ఐ నో ఎనీ నెంబర్ ఆఫ్ మహాత్మా శంకరాచార్యుల్ని అసలు అడిగితే శివుణో కృష్ణున్నో లాభంలో పెట్టుకుంటారా అని చెప్పి చెప్పింది అందరూ అంగీకరించారు కొంతమంది ఏదో వాళ్ళకుంటే భక్తి శ్రద్ధతో చేస్తూ ఉంటారు అందరూ అంగీకరి ఇండియాలో కొంచెం ఈ భక్తి వెదికలను వేస్తూ దాని లక్ష్యం సమస్య ఇండియన్ సొసైటీలో ఉండాలి సో ఇప్పుడు ఎవడైనా ఒక రాజకీయ నాయకుడు ప్రాణ ప్రాణం పో అందరి ప్రాణాలు పోతాయి ఎవరు శాశ్వత రాజకీయ నాయకుడు ప్రాణం పోయిందనుకోండి వీళ్ళు వెంటనే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీద అందరూ రోడ్డు అంటే లోప ప్రతి వాడికి రోడ్డు లోప సో రిలయన్స్ వాడికి రోడ్డు లోపే అందరికీ రోడ్డే లోపం వాళ్ళు గబా రోడ్డు మీద వచ్చేసి గుణపాల పార్లు తెచ్చేసి ఆ రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి తల్లేసి అక్కడ పోల్ పెట్టి అక్కడ నాలుగే గొడ్డమో పోడదు మొత్తం ట్రాఫిక్ కూడా గడబడైదు ఇలా చేస్తారంటే భక్తి సో దిస్ కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ భక్తి భక్తి యొక్క స్వరూపం అలా ఉండదు ఎక్కడికెక్కడ విగ్రహాలు పెట్టే స్వీ ఆ విగ్రహంలో రూపు రేఖ ఉండదు ఇంకా కింద రాయాలి దక్ష రాయ రాయో తెలియదు మనకు లోతుకుంటే దగ్గర విగ్రహం ఉంది ఆ విగ్రహం ఆ విగ్రహం కింద పేరు రాస్తే మనకు తెలుసు గ్రహం ఎవరిని రిప్రజెంట్ చేస్తుందో అది మహాత్ముడు కానీ ఆ మహాత్ముడికి బొమ్మకి ఏమీ కోరుతుంది ఈవెన్ ఫిజికల్ షేప్ తీసుకుంద పెద్ద అక్షరాలతో రాస్తే ఓహో అనుకోట్ బి గ్రేటర్ అంతే కదా రాయిలో అంతకంటే ఇన్సెంట్ వేరే ఇక్కటి ఉండదు బొమ్మ పెట్టి మహాత్మా గాంధీ గారు అని రాస్తే గాని తెలియదు మనకి అనే స్థితిలో బొమ్మ ఉందంటే అలాగే అల్వాళ్ళ దగ్గర ఇంకోకటి ఉంది అక్కడ మనిషికి అనీ మాట వ్యవహరించి కొరత లేదు వార్తల్లో కాతుంది అలా ఉంది అవి సో ఎనీవే దీ సెంటిమెంటలిజం దానికి శాస్త్రీయమైన అవగాహన ఉన్న సందర్భమే కాదు అలా ఉండకూడదు శాస్త్రోక్త ఆలంబన విషయంగా ఉంటే మంచిది ఆలంబన ఒకటి నీ మంత్రం కానీ ఒక ఎస్టాబ్లిష్ ఉంటే బాగుంటుంది ఇంకో రకంగా మేము కూడా ఉపాసన చేస్తూ ఉంటే చాలా మేము ఉపాసన చేసి పడుతా సక్సెస్ అయితే అవ్వచ్చు బట్ శాస్త్రీయంగా ఉంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆ బాగుంది ఇట్ ఈస్ లైక్ కోచింగ్ కోచ్కుంటాం ఒక కోచిని పెట్టుకుంటాం వీలు హాకీయే ఇదే ఆడాలి కదా దీనికోసం మళ్ళీ జర్మనీ నుంచో అమెరికా నుంచో పోవచ్చు ఎందుకంటే కాదు నేను ఉన్నదేమో కొద్దిగా వాళ్ళు కొంచెం సిస్టమేటిక్గా ఆ చేస్తే అనమాము అని ఆశం ఆ కూడా శాస్త్రీయంగా ఉంటే మంచిది శాస్త్రోక్త ఆలంబన విషయంగా ఉండాలి తర్వాత మీరు ఆ చేసే ఉపాసన యథాశాస్త్రం చేస్తే మళ్ళీ బాగుంటుంది శాస్త్రీయంగా ఉండాలి అధ్యాయపం కూడా శాస్త్రీయంగా ఉండాలి యథాశాస్త్రం శాస్త్రం మనక క్రమ్యాన్ని అంటే ఉదయం సాయము సంధ్యాకాలాల్లో చేయాలి ఈ మంత్రాన్ని ఈ విధంగా చేయాలి దీన్ని దీని దగ్గర ఉపదేశం పొంది చేస్తే మంచిది అని ఇలాగేవో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి వాటిని పాటిస్తే మీకు స్థలం తొందరగా లభిస్తుంది ప్రకాశాత్మకంగా తర్వాత ఉపాసన యొక్క అర్థం ఏమిటంటే తుల్య ప్రత్యయ సంతతి అప్రత్యయ అసంకీర్ణ అది ఉపాసన డెఫినెషన్ ప్రత్యయం అంటే ఆలోచన ఒక థాట్ మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ క్షణంలో థాట్ నెక్స్ట్ క్షణంలో ఇంకా ఆ థాట్ ఉండదు అది పోయి ఇంకో థాట్ మరుక్షణంలో అది పోయి ఇంకో థాట్ వస్తుంది ఈ వేరువేరు ఆలోచనలు ప్రవాహ రూపంగా తిరుగుతూ ఉంటాయి దాని పేరే మనస్సు బ్రేక్ చేసి తర్వాత నెక్స్ట్ క్షణంలో రాబోయే థాట్ మనకి తెలియదు కూడా ఆ తీరా తర్వాత తెలుస్తుంది కానీ మనకి ఏమీ స్వాధీనం లేదు మన విషయంలో ఉండదు ఆ పరిస్థితిని బ్రేక్ చేయాలి ఇప్పుడున్న థాటేవితో నేనే చెప్తాను ఈ థాటే రావాలి నెక్స్ట్ క్షణంలో కూడా ఆ థాటే రావాలి మళ్ళీ మూడో క్షణంలో కూడా అదే థాట్ రావాలి దేవకండే నమ శివాయ అని ఫిక్స్ చేసి పెడతాను సో తుల్య ప్రత్యయ సంతతి సంతతి అంటే ప్రవాహం నమశివాయ శివునికి సంబంధించిన భావమే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా వస్తూ ఉంటుంది ఇవ్వడం సపోజ్ బ్రేక్ అయిపోతుంది ఎక్కడికో పోతుంది మనస్సు అతప్రత్య సంకీర్ణ అప్రత్యయం అంటే తత్ప్రత్యయం కాదు తప్పంటే అదే ప్రత్యయం ఆలోచన ప్రత్యే ఆలోచన అది పోయి అత్యయం వచ్చేసి మధ్యలో సంకీర్ణం సంకీర్ణం అంటే కల్పి కల్పి అయితే మీరు శివుని ఆలోచిస్తా సపోజ్ శివయ్య అని ఆయన నాకు పది రూపాయలు బాగ్యం ఉన్నాడు అని చెప్పొచ్చింది అనుకోలేదు అక్కడికి ఈ శివ భావన సంకీర్ణం అయిపోతుంది అలా సంకీర్ణం కాకూడదు అసంకీర్ణ సంపాదనం కాకూడదు మీరు రూమ్ పెడితే ఏమైంది సంకీర్ణం అవుతోంది కదా అంటే అవును అవుతుంది అయినప్పుడు మళ్ళీ ఏం చెయ్యాలి యూ షుడ్ రికగ్నైజ్ అక్కడ ఎప్ప అదే అసలు అథప్రత్యయం వచ్చి కూడిపోయిందే కానీ అప్పుడు మళ్ళీ మీరేమో రెగ్యులర్ కావాల్సింది ఏం లేదు జంతులు వేసుకోవడం అవన్నీ అనవసరం మీరు ఫిజికల్గా జంతులు వేసుకోవట్లేదు రికగ్నైజ్ అథత్ప్రత్యయము అంటే ఏ ప్రత్యయాన్ని వరుసగా మనం చేస్తూ ఉన్నామో దానికంటే భిన్నమైంది ఒకటి కొత్తది వచ్చి చేరింది కలుపు మొక్క వ్యవసాయం చేసేవారు కలుపు మొక్కలు లేకుండా వ్యవసాయం ఉండదు కలుపు మొక్కలు వస్తాయి కానీ వ్యవసాయదారులు ఏం చేస్తాడో కలుపు తీసి పక్కన బాధిస్తాడు అలాగే ధ్యానం చేసుకుంటే కలుపు మొక్క వచ్చినట్టుగా వాయు నమశివాయులు నమశివానుకుంటే ఏదో గుర్తుకోం కలుపు మొక్క లేకుండా వ్యవసాయం ఉండదు అలాగే ఇంకొక ఆలోచన లేని ధ్యానం ఉండదు ఇంతవరకు లేదు ఈ ప్రపంచంలో ఇవైనా ఉండబోదు మనస్సు అలాగే ఉంటుందండి మనస్సు స్వభావం ఉంది కాబట్టి మీరు దెండ పెట్టుకుంటే వ్యవసాయదారు కల్పక్కలకి బెంగ పెట్టుకున్నట్టు ఉంటుంది ఇంకొకరికి వెంక పెట్టుకుంటే అయినట్టు తీసేవన్న వారత్ సరిపడుతుంది అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే అపత్ప్రత్యయం వచ్చి కల్తీ అయిపోయినప్పుడు సంకీర్ణం అయిపోయినప్పుడు వెంటనే గుర్తించి దానికి బ్రేక్ పెట్టేసి శివ అనే దీని పేరు ధ్యానం ఇట్ ఈస్ ఇట్ రిక్వైర్స్ ఆల్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలాగ శాస్త్రీయమైన విధంగా చేయడం ఆలంబనం శాస్త్రీయంగా ఉండడం ఈ సపోర్ట్ సిస్టమ్స్ ఉంటే సక్సెస్ అవుతుంది సపోర్ట్ సిస్టమ్స్ లేకపోతే సక్సెస్ ఛాన్స్ బాగా తగ్గిపోతుంది అందుకోసమే యథాశాస్త్రము భాష్యకాలను పెట్టాలి ఇది ఉపాసన యొక్క స్కోం కాబట్టి చక్కగా ఆ పరమశివుని మీరందరూ ఉపాసన శివరాత్రి ఈ అంటే ఈవినింగ్ కదా టుమారో శివరాత్రి జులైజ్ ఈవినింగ్ వన్ ఈవినింగ్ బిఫోర్ శివరాత్రి అందుకోసం ఆ ఉపాసన శివరూప శివభావన ఉన్నమ శివ దాన్ని చక్కగా భావన తీసుకోల్సి ఉంటుంది శివ అంటే పర్మ మంగళ స్వరూపం సో వశ సర్వమును తన వశములో ఉంచుకునేవాడు శివ వశి అన్నది శివ తర్వాత శివశుద్ధానికి మంగళస్వరూపాన్ని కూడా సో ఓం నమఃశివాయ అది పంచాక్షరి మహాముఖం కాబట్టి దాన్ని చక్కగా రెండు సార్లు యాభై వెయ్యో సార్లు జపం చేసి సర్వవ్యాపక సూర్యుడు చంద్రుడు అగ్ని విద్యుత్తు ఆపహ వీటన్నింటి రూపంలో శివుడే ఉన్న అష్టమూర్తి రూపంగా ఇవన్నీ అష్టమూర్తిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాడు ఆ రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి చక్కగా ఉదయం ఒక పది నిమిషాలు సాయంత్రం ఒక పది నిమిషాలు ధ్యానం చేసినట్లయితే చాలా సకటిపో ఈరోజు క్లాస్ మొదలు